పరిష్ధ ప్రేమల దేవా కృపాల తల్లి దేవాయశు ప్రభానికి లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్థుతులు స్థూతాలు హలనియ రజ పరిష్ సర్వ శక్తి మందు సర్వాధికారులు వందనలు మరి పొద్దున్న వరకు కాపాడేందుకు ఎక్కువ వందనాలు తండీ ఏ ప్రతి వాక్యాన్ని అమలు పరచుకొని మేము ముందుకు నడుచుకోవాలి తల్లి పిలిచింది మేము మర్చిపోకుండా మరి మీరు ఇచ్చిన ఆ యొక్క రక్షణను మేము పోగొట్టుకోకుండా ప్రభా జాగ్రత్తగా మేము జీవించటకు సహాయం అనుగ్రహించాలండి దేవాయి చివరి దినాలు కాబట్టి ప్రభా మేము ఇంకా జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధత నుంచి ప్రభా పరిశుద్ధలోకి మేము ప్రవేశించాలి ప్రభా చూడాలి తండ్రి ప్రతి దినం వాటిది వెతకాల చూసేటకు ప్రభావ మేము పైన వాటిది వెతికి అనేకులకు మేము బోధించాలి ప్రభా ఆ విధంగా మమ్మల్ని నడిపించమని ప్రాదర్శం తండ్రి మాకు సహాయం చేయండి ప్రభా ఈ లోకంలోనే ప్రతి బిడ్డకుడు ప్రభావ ప్రతి నాలుకలో ఒప్పుకోవాల్సిందే ప్రతి మోకాలు వొంగాల్సిందే నీవే జీవం బలిగిన దిగువని ప్రభా అనేకులు నిన్ను స్థుతించి ఆరాధించాలి ప్రభా ఆ విధంగా ఈ లోకాన్ని మొత్తం నడిపించుకోమని ప్రార్థిష్టం తండండి ప్రతి బిడ్డ నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా ప్రతి బిడ్డ మీరు గాలం వేసుకుని సన్నిధికి లాక్కారండి ప్రభా సమయం లేదు ప్రభా మరి ప్రతి కూడా ప్రభా నీవే జీవం కలిగిన దిగువ ప్రభా దర్శించి మాట్లాడండి ప్రభా నీకే స్తోత్రంలో నీ కేందండి దేవ హేతు మరి ఇంకా ఎంతమంది బిడ్డలైతే రాలేని పరిస్థితుల్లోనే ప్రభా వారి నీకు యొక్క కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభా వచ్చిన ప్రతి బిడ్డ మీరు దీవించండి ఆలోచించండి దేవ ఖాళీ కొండలతో మేము వచ్చాం ప్రభా నిండుకొండతో మేము వెళ్ళాలా ప్రభా ప్రతి వాక్యాన్ని మా జీవితంలో ప్రభ నెరవేర్చబడాలా ప్రభా అట్లా మేము జీవించటకు మాకు సహాయం అనుగ్రహించండి నీ యొక్క శక్తి నీ యొక్క ఆత్మజీత ప్రభావ మాకు అందరికీ నడిపింపదాయించండి దేవ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా ప్రభా మీరు మైమ పొంది ఉండండి అదే రీతిగా ప్రభ చెప్పిన ప్రతి వాక్యం మా జీవితంలో పల్లింప కావాలా ప్రభా మేము ఎవ్రీ ఫూట్ఫుల్ గా మేము సహాయం అనుగ్రహించండి ప్రభా మరి మీరే మాకు తోడని నడిపిస్తారని మీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని ఏచి కురు సున్నా నామంలో ప్రార్థనం తండ్రి amen om devu da santu devuda yahovu devuda devuda nene remember chedunu yesu akkadinamulani avena men neneyambadinchaduvu yesu nayadinamulani నిన్ను విడియా మాట పాటి ను అబ్రహాం దేవుడా సాధు దేవుడావుడా నా దేవుడా నిన్ను ఎంబడి చెదను నా యొక్క దినములని ఆమె ఆమె నిన్న ఎంబడి యొక్క దినముల నీ అక్షయుడా జుడా సాంబూతుడా అక్షయుడా జుడా అదృశ్యుడా సాంబూతుడా అందర్ తీసినవయ్యా ఎస్ అయ్యా కదా అందత్వం తీసినవయ్యా ఆధారం నీవే కదా అబ్రహాము దేవుడా ఈ సాకు దేవుడా యాకోబు దేవుడా నా దేవుడా నిన్ను వెంబడించదను యేసు నా యొక్క అమ్మ మే పడించదు సూర్య కదిన ము అరచేతిలో చెక్కుంటే దృష్టి ఉంటే అరచేటిలో చెక్కుంటే నీ దృష్టి నా పై నీ ప్రేత నీ నాంతును నీ ప్రేమ ధ్యాని నీ నామంతో క్రింతును అబ్రహాము దేవుడా ఇసాకు దేవుడా యాకో దేవుడా నా దేవుడా నిన్ను వెంబడించదను స్టర్ పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం అందరం సమర్పణతో ఇక్కడ మీటింగ్ లో కూర్చున్నాం కాబట్టి ఇప్పుడు మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాము చంద్రశేఖర్ బ్రదర్ మనకి ఇప్పుడు ప్రార్థిస్తాం పరిశుద్ధవా తండ్రి మీకు వర్ణాలైనా మహోన్నతులకు మా మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాన్ని చెల్లించుకొని చిన్నాం ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపడి మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని మీ శరత్వంలో పాల్గొనే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు అందరికీ కనుకరించినందుకు మీకు ఎంతో వణనాలు ముఖ్యంగా ప్రభావ ఈ సాయంత్రం సమయంలో మీ సన్నిధికి మాతో మాట్లాడండి మమ్మల్ని జీవింప చేయండి మా శరీరాలలో ఎక్కడ బలహీనతలు ఉన్నాయో అవి మాకు చూపించండి అదేవిధంగా ప్రభావ మా కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటన్నిటినీ మేము విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పాటగా పస్తున్న ప్రతి చీకటి శక్తులని గమనిస్తున్న ప్రతి దురాత్మ శక్తులని ఏ సూక్రీస్తున్నామన్న పాతంలో కంచి వేస్తున్నాం ప్రవ్వా ఎవరి కుటుంబాల మీద వారికి అధికారం అనుగ్రహిస్తున్నారు కాబట్టి నైనా ఇది నేను అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క ప్రణాళికలో మేము అందరం చివరి వరకు ఓ ప్రభు ప్రయాసపడలాగానే సరిపడమని ప్రార్థిస్తున్నాం ప్రేమ కలిగికు ప్రయాసపడమన్నారు నైనా కాబట్టి కలవరిశిలో మీరు చూపించిన ప్రేమని మేము అన్నింటిలో చూపించడానికి భయసపడాల ప్రభావ అటువంటి పరిచర్యాలు మమ్మల్ని అందరూ నడిపించండి ఎటు ఎటువంటి విషయంలో కూడా ప్రభావ మేము సమాధాన పడకుండా కాంప్రమైజ్ కాకుండా సుఖానుభవాన్ని ఆశ్రయించకుండా ప్రభావ దానికి తండ్రి మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని మేము జ్ఞాపకం తీసుకున్న చేయపడండి తండ్రి మూల్యం చెల్లించకుండా మీ నుంచి మేము ఏది కూడా పొందుకోలేము ప్రభావ కాబట్టి మా సమయాన్ని మీ సమయంలో ఏకాధికంగా గడిపి ప్రభా మీ నచ్చితే మళ్ళీ పశుధాత్మ నడికి అందుకోవాలా పర్శుదాత్మడు మీ శక్తిని అందుకు అన్నారు నేను కాబట్టి ఈ శక్తి కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అవును ప్రభా సమస్త సృష్టిని మీరు పరిపాలించాలనేసి మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు అవును అయినా లేకపోతే మిమ్మల్ని ఆదా హలతో మీరు మాట్లాడటప్పుడు ప్రభా సమస్త సృష్టి మీద మీరు మాకు అధికారం అనుగ్రహించినారు రాజ్యాన్ని ఇళ్ళమన్నారు నేను కాబట్టి మమ్మల్ని అందరినీ యాజక సమూహముగా మార్చుకున్నారు కాబట్టి ఈ వాక్యాలను మేము విన్నందుకు ప్రభావ దానికి తగినట్లు మేము జీవించాలా రాజుల వల్ని ప్రభావ ఇతరుల భావములు చూసే కిందలో అదేవిధంగా మీ పక్షంగా మీ కొరకు మేము రాజులుగా జీవించాలా ప్రభా ఈ లోకానికి తెలు మేము ఆ యొక్క తెన్మల మాదిరిగా మేము జీవించాలా అదే రీతిగా యాజకులుగా ప్రభా అనేకుల మీ చేద్ద నడిపించాలా మేము మార్గం చూపించాలా అటువంటి పరిచర్యలు మిమ్మల్ని అందరినీ నడిపించమని వింటున్న వారి క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థించున్నాం తండ్రి ఆ మేను ఈరోజు ఎనిమిదవ నాలుగవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనం ఉంటున్నది బబులోను కాలం మతపరమైన జీవితమే బబులోను అన్న విషయాన్ని మనం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కాబట్టి క్రైస్తవ జీవితమే మహాబబులోను కానీ క్రైస్తవులు అది బయట ఎక్కడ ఉంది అది రోమా సామ్రాజ్యం అని అది ఇటలీ దేశం అని అది క్యాథలిక్ మతం అని అది అమెరికా అని రకరకాలుగా గుర్తిస్తున్నారు కానీ ప్రభు మనం చూపించండి ప్రపంచం అంతా బబులోన్గా మారిందని ఎందుకంటే గోడ గరియనమే జ్ఞాపకం చేస్తుంది మనం ఉంటుంది గ్రిగోరియన్ క్యాలెండర్ కాలం గ్రిగోరియన్ క్యాలెండర్ బబులోన్ నుంచి వచ్చింది కాబట్టి గరిగోరియన్ అనే పోపు మనకి ఈ లోకానికి దాన్ని అంటించి కానీ అది ఆరంభమైంది బబులోనిలో కాబట్టి ఆ టైం చేసినప్పుడల్లా ఆ బబులోని టైంలోనే మనం ఉన్నాం అనేది జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి బైబిల్లోని వాక్యాలన్నీ బబులోని సూచిస్తున్నాయి ఈ స్వల్ఫాలు ఏ రీతిగా అయితే బబులోనికి బానిసల్లేకపోయినరో క్రైస్తవులు కూడా ఈరోజు బబులోనికి బానిసలేకపోయిండ్రు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే దేవుడు కొరింతలు రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యాన్ని మనకి ఎప్పుడు జ్ఞాపకం చేసిన చూడానికి మనం కేవీపీఎంలో ముఖ్యంగా మనం దాన్ని ఎలా చూస్తూ ఉంటాం చూడండి కొరింత రాసిన మొదటి పత్రిక కొరింత రాసిన మొదటి పత్రిక పదవ అధ్యయనం కేవీపీఎంలో ప్రవచనానికి మూలం ఆ వాక్యం కాబట్టి ఇస్రాల్ పదులకి ప్రకృతి సహజంగా పుట్టిన ఇస్రాల్ పదులకి ఏ ఎటువంటి విషయాలు సంభవించినాయో వాళ్ళు ఎట్లా జీవించిండ్రో యుగా మనం కూడా అంటే ఆత్మీయ ఇస్రాలైన ఏసు బిడ్డలు కూడా అట్లనే అనుభవించాల్సి వస్తుంది కానీ ఒక లెసన్ నేర్చుకున్నారు ఏంటంటే వాళ్ళలాగా మీరు ఉండద్దు అని హెచ్చరించండు పౌలు మనకి వాళ్ళకి హెచ్చరికలు ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని పాటించలేకపోయి రక్షణ అనుభవంలో ఉన్న మనము కృప అనుభవంలో ఉన్న మనము ఆయన కనికరని పొందుకున్నాం ఎందుకంటే అనిల అనిలకి లేకుండే రక్షణ కానీ ఏ స్పూ మనకు అది అనుగ్రహించింది కానీ రక్షణ ప్రణాళిక అటువంటి ఏ గృపలో మనల్ని చేసుకున్నాడు దేవుడు కాబట్టి ముందుగానే హెచ్చరించింది అన్నట్టు ఇది మీకు కూడా సంభవిస్తుంది ఎందుకంటే ఆయన నీతిగల న్యాయవాది ప్రకృతి సాధ్యంగా ఉన్న ఇష్టాలు ఒక పద్ధతి ఒక విధానము ఆత్మీయ ఇష్టాలుగా క్రైస్తవులకు ఒక విధానం కాదు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకృతి ఉండేవాడు వాటిం ఎప్పటికీ గతించదు పాత నిబంధనల తన బిడ్డల్ని ఎట్లా సంబోధించిండో ఎట్లా వారి ప్రవర్తనకి తగిన ప్రతిఫలం ఇచ్చిండో కృత నిబంధన కాలంలో కూడా అంతే అయినా అందుకే ఆయనని రైట్ చేసి చేతి నీతి గల న్యాయవాదాయం ఆయన పదవ అధ్యాయంలో ఒక విషయాన్ని హెచ్చరిస్తుంది ఏంటంటే ఇది ఇది తరచుగా చూస్తూ ఉంటాం మన సహోదరుల పదవ అధ్యాయం చూడండి మొదటి పరితీలు రాసిన పత్రిక పదవ అధ్యాయము మొదటి వర్షం నుంచి మనం చూస్తున్నాం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియగా ఉండటం నాకు ఇష్టం లేదు అంటే మీకు తెలియదు నాకు బయలుపరచబడింది కాబట్టి నేను మీకు చెప్పకుండా ఉండలేను అంటున్నాడు ఇది క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఎందుకంటే యేసు కాలంలో ఎన్నో విషయాలు చెప్పిండు కానీ అప్పటికి వాళ్ళు ఇంకా సిద్ధపడలేదు వాటిని గ్రహించి జీర్ణించుకోవడం గ్రహించి జీర్ణించినంత వరకు సువార్థులలో రాసిండ్రు కానీ తక్కిన లేవు అక్కడ కాబట్టి పౌలు రావాలా లూకా అనే వ్యక్తి రావాలా చరిత్రలో వస్తే కానీ అపోస్ల కార్యములు అనే పుస్తకం రాయబడకపోయాడు లూకా అనే గ్రీసు దేశస్తుడు ఒక డాక్టర్ ఆయన ప్రభుకి సమర్పించుకుని తన జీవితాన్ని ఆ యొక్క రాశాడు మొదటి ముగ్గురు సువార్థికులు మత్త మార్కు యుహాను వీరు ఇస్రాయల్ ప్రజలు అయితే ఇస్రాయల్ నుంచి బయటకు వారు అంటే లూక అన్యుల నుంచి బయటకు వచ్చిన సువార్థికుడు ఒక డాక్టర్ అయింది తన ప్రా తన ఏమంటాం ప్రాక్టీస్ అంటామా లేక తన వృత్తిని సమర్పించుకొని త్యాగం చేసి ఆ అపోస్లన్నీ వెంబడించిన వాడు కాబట్టి ఐ విట్నెసెస్ అంటాం ఇంగ్లీష్ లో అంటే ఆయన కండరా చూసి రాసినాడు ఇవన్నీ ఎంతమంది ఉంటారు అట్లా ఈరోజు డాక్టర్స్ వాళ్ళ రోబోట్స్ లాగా పనిచేస్తారు ఈరోజు డాక్టర్సే కానీ నర్సెసే కానీ వాళ్ళ కళ్ళ ముందు ఎంతమంది చనిపోతుంటే అట్లా చూస్తా ఉంటారు వాళ్ళకి ఏమంతా పట్టింపు ఉండదు అన్నట్టు మనుషులు వస్తుంటారు చనిపోతుంటారు పోతుంటారు అనే అంటే రోబోట్స్ అట్లా ప్రవర్తిస్తాయి కదా వాటికి ఏం తెలియదు చలనం ఉండదు స్పందన ఉండదు అన్నట్టు డాక్టర్స్ అట్లా ఉన్నారు కానీ మన ప్రభు వాడు కాదు ఆయన ముందుగానే మన చేతిలో ఆ యొక్క మీద తను చూపించిన విజయాన్ని అంటే మరణం మీద విజయాన్ని మరణము మృంగివేయబడింది అంటే డెత్ ఇస్ వ్యాలెడ్ అంటాం డెత్ ఇస్ డిఫిటెడ్ అంటాం ఇంగ్లీష్ లో కాబట్టి అనే శత్రువుని ఓడగొట్టిండి ఆయన మరణం అనేది కూడా ఒక జీవి ఒక ఆత్మది అదొక దురాత్మది దాని మీద విజయం పొంది మన చేతిలో విజయం పెట్టిపోయిండు కాబట్టి నువ్వు మరణించడానికి వీలలేదు నీ శబ్దంలో ఆయన ఏ రీతిగా తిరిగి లేచిండో మనం కూడా మూడో తిరిగి లేచినము అన్న విషయాన్ని అనేక పర్యాలు జ్ఞాపం చేస్తూ ఉంటాం మనం కాబట్టి ఈ చూడండి ఇక్కడ ఎంత బాగా రాసిండో ఏంది సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటున్నాడు అది ఏదనగా మనకి ఇతరులందరూ అంటే పన్నెండు సువార్ పన్నెండు గోత్రికలు పెద్దలందరూ మేఘము క్రింద ఉండిరి మేఘము అంటే బైబిల్ కాన్కాడెన్స్లలో దేవుని యొక్క మహిమ అని అర్థం కాబట్టి ఆయన మహిమలో ఉంటూ కూడా వారందరూ సముద్రం నడిచిపోయేది అది ఒక బాప్తిజం అంటారు చూడండి రెండో వచనంలో అందరూ మోసను బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్సం పొందిరి మూడవ వర్షం అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను పూజించేరి అంటే మా అన్నాను కదా కానీ ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకుంటున్నాం నాలుగవ వర్షంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేసిరి ఏలనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగేది ఆ బండ క్రీస్తే వాళ్ళకి దాహమే వేసినప్పుడు నీళ్ళు అడిగినప్పుడు దేవుడు బండాను చూపించు ఆ బండని తాకు బండతో మాట్లాడమంటాడు యాక్చువల్ గా ఈయనైతే మోసేపు దానిపై కొడతాడు బండతో మాట్లాడమంటే కట్టెతో కొడతాడుదానికి ఇచ్చిన దండం ఆ బండే క్రీస్తు అయితే వారిలో ఐదో వర్షం నుంచి చెప్తున్నాడు చూడండి వారిలో ఎక్కువ మంది తక్కువ మంది కాదు కొంతమంది కాదు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు ఒక చిన్న గుంపే ఎప్పుడు దేవుడికి ఇష్టంగా ఉంటుంది తరతరాల నుంచి చూస్తూ ఉంటాం మనము వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి గనుక అరణ్యంలో సంహరిపబడిరి కాబట్టి అది ఒక గ్రూప్ అది ఆరో వర్షం కష్టపడికి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అంటే వారు ఎట్లాంటి ఆశించారంటే చెడ్డవాటిని ఆశించరంట చెడ్డవి ఏంది అంటే శరీరానుసారమైనవి శారీరకమైనవి శారీరక కోరికలకు సంబంధించి తినడము త్రాగడము సుఖించడం అవి చెడ్డాయి అన్నట్టు కాబట్టి మనం కేవలము తినడం త్రాగడం కొరకు సుఖించడం కొరకు ఏమి తిందుమా ఏమి ధరితుమా అన్నది ఈ లోకస్తులు ఆలోచిస్తారు మనం అట్లా ఆలోచించొద్దు అని విషయాన్ని కానీ ఈసారి దాన్ని కాబట్టి వాళ్ళు ఆశించినట్లు మీరు వాటి చెడ్డ వాటిని ఆశించేప్పుడున్నట్లు ఆశించకూడినట్లు ఈ సంగతులు మీకు దృష్టాంతములుగా ఉన్నవి అంటే కండ్లకు కట్టినట్లు రాసి పెట్టిండు కదా పాత పుస్తకంలో అంటున్నాడు ఏంది ఏడవ వర్షం నుంచి చూడండి ఏడవ వర్షంలో జనులు తిరుటకును త్రాగుటకును ఈరోజు ఎక్కువైపోయి కదా ఒక విషయం నేను హెచ్చరించాలనుకుంటున్నాను త్రాగుడు అనేది పూర్వీకులను చేస్తున్న ఒక దురాత్మ అది ముత్తాత్తలు ముత్తాతల నుంచి వెంటాడుతున్న ఆత్మ ఇది ముత్తాతలకి అలవాటు ముత్తాతల నుంచి తాతలకి తాతల నుంచి తండ్రులకి తండ్రుల నుంచి పిల్లలకి వస్తుంది అలవాటు ఎందుకంటే అదొక దయ్యం అయితే దాన్ని వెలగొట్టడం చాలా కష్టం పాస్టర్లకి కానీ ఎవరికైనా కానీ పాస్టర్లు ఏం చేస్తారు మార్గం చూపిస్తారు సేవకులు ఒక మార్గం చూపిస్తారు దాని నుంచి ఎట్లా విడుదల పొందాలనే కానీ దాన్ని గద్దించాలా అంటే మటుకో నేను చెప్పే వాక్యము చాలా మంది తృణీకరించారు తృణీకరిస్తారు నాకు తెలుసు ఎందుకంటే ఇది ప్రభు వల్ల కలిగింది అనేది గ్రహించగలుగుతలే కానీ మీలో అనుమానపు ఆత్మ ఉంటే కానీ ఇవి నువ్వు గ్రహించలేవు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఆస్తులు తండ్రుల ఆస్తులు పిల్లలకు వస్తాయి అది న్యాయంగా హక్ అది అదే రీతిగా ఈ కూడా అంతే దురాత్మలు ఒకరి నుంచి ఒక కుటుంబానికి సంబంధించిన దురాత్మలు పూర్వీకులు సమర్పించరు మీ కుటుంబాలని ఏ దయ్యాలకు సమర్పించారో మీకు తెలియదు నాకు మట్టుకుని నేను చూసుకున్నాను అవి మా పూర్వీకులు అంటే మొదటి రూట్ అంటాం కదా మొదటి వేరు మా మొదటి వేరు అంటే మా ముత్తలకి అందరికంటే ఆయన ఏ దేవతలకి మా కుటుంబాన్ని సమర్పించిండో నేను ఆ రూట్ల పోయి చూసుకున్నాను పోయి ఆ రూట్స్ అన్ని కట్ చేయడానికి ప్రయత్నించినాను చాలాసార్లు ఇంకా సైడ్లో రూట్స్ ఉన్నాయి అవి ఎక్కడ కూడా పారినాయి వాటి అన్నిటినీ కట్ చేసుకుంటూ వచ్చిన ఇంతకాలంలో కాబట్టి ఏ రూట్ నుంచి ఏ రోగం వస్తుందో మనకు తెలియదు అందుకు నువ్వు పోయి ఆ పూర్వీ అంటే నాకు మీ మీ కుటుంబం మీద నాకు అధికారం లేదు మీ కుటుంబం మీద మీకే అధికారం ఉంటుంది మీ ఇంట్లో ఎవరో పెద్ద కొడుకో ఎవరు అందుకే పెద్ద కొడుకులందరినీ పడతారు దురాత్మ ఫస్ట్ పెద్ద కొడుకులని పడుతుంది వాళ్ళ లైఫ్ అంతా డిస్టర్బింగ్ ఉంటుంది చిన్న కొడుకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెద్ద కొడుకులు ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది చిన్న కొడుకుల ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది అది బైబుల్ విధానం ఎందుకంటే ఫస్ట్ పెద్ద కొడుకు దగ్గరికి వస్తుంది ఆ దురాత్మ నాకు నీ మీద హక్కు ఇచ్చేయండి నీ ముత్తాత వాటి సైతాను బహు తెలివిగా ఏం చేసిందంటే రక్తంలో కూర్చున్నాడు వాడు డిఎన్ఏలో పోయి వాడికి అది దొరికింది అవకాశం అన్నట్టు అంటే కాన్షియస్నెస్ అంటాను ఇంగ్లీష్లో వాడు అక్కడ పోయి కూర్చున్నాడు కూర్చొని వాడు పరిస్థితుల్లో మనల్ని అభివృద్ధిలో రానియాడు ఎందుకంటే సైతానికి గుణం ఏంటంటే వాడు దొంగ ప్రకటనం చేస్తాడు హత్య చేస్తాడు నాశనం చేస్తాడు కంపల్సరీ దేవుని బిడలే నాశనం చేయడానికే వాడు ఉన్నాడు వాళ్ళ ఏది కూడా మంచిది ఉండదు కాబట్టి వాడు మనల్ని నాశనం చేయడానికే ఉన్నాడు కాబట్టి మన పూర్వీకులు ఆ భయంతో వాడికి అప్పగించారు మన కుటుంబాలను వాడికి న్యాయంగా హక్కు ఉంది ఆత్మీయ ప్రపంచంలో మరి ఆ హక్కు ఉంటే నేను దాన్ని వెలగొట్టలేను నేను ఎన్ని ఉపాసాలు చేసినా వేరే కుటుంబీకుల దురాత్మల్ని నేను వెలగొట్టలేను అది నువ్వే వెలగొట్టుకోవాలా కాబట్టి నీ నీ పెద కుమారుడే కానీ కూడా నో పెద కుమారుడు కానీ వాడికి న్యాయంగా హక్కు ఉంటుంది అన్నట్టు పోరాడి దాన్ని ఓడగొట్టి ఆ కుటుంబాన్ని సంపాదించుకోవడం కుటుంబం యొక్క సింహాసనాన్ని అధిష్ఠించుకోవడం అది ఏ సేవకం ద్వారా కాదు ఎంతో ఉపాసాలు ప్రారంభన చేసినా వాని వల్ల అంటే నీకు హక్కు మధ్య రావడం వీళ్ళేది అంటే కాబట్టి ఈ సత్యం గ్రహించగలిగితే కుటుంబంలో ఎవరు ఆ యొక్క కుమారుడు ఉన్నాడో ఆ కుమారుడే ఆ ఇంటి పేరుని విమోచించుకోగలడు ఎందుకంటే న్యాయమంగా హక్కు అతనికే ఉంటుందన్నట్టు కాబట్టి రక్షంపబడి పర్షుదాత్మ అభిషేకం పొందుకొని కృపవరలుండి ఉపాస ప్రార్థన తప్ప దాన్ని సాధించలేడు అది అక్కడికి ఎండు కాకపోతే మనమళ్ళు ముని మనమళ్ళకి వెళ్ళిపోతుంది ఆ రోగాలు అట్లా వెళ్ళిపోతా వారి భవిష్యత్తులు అంతా చెత్త చెదారంగా జీవిస్తూ ఉంటారు వారు త్రాగుడికి వ్యసనాలకి మానిసలకి పెరిగే విచారంలో జీవిస్తే ఆయుష తగ్గిపోతూ ఉంటది వాళ్ళ కుటుంబాలన్నీ దుఃఖంలోనే నీలిపోతా ఉంటాయి జీవితాంతం కాబట్టి ఆ త్రాగుడు దురాత్మని గడ్డించే వాళ్ళు ఆ కుటుంబికులే ఆ కుటుంబంలో ముఖ్యంగా పెద్ద పెద్ద బాబు చిన్న బాబు కావచ్చు ఎవరైనా బాబులు కావచ్చు ఎందుకంటే ఆడపిల్లలు వేరే కుటుంబాలకు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటుంది కాబట్టి మగపిల్లలకే ఆ హక్కు ఉంటుంది వాళ్ళే దాన్ని వెళ్ళగొట్టగలరు వాటి త్రాగుడి మీద ఇది ఒక సొల్యూషన్ ఇది కాబట్టి ఇక్కడ చూస్తున్నాం ఇష్టల పాలంటే అలవాటు చేసుకున్నారు అందుకు ఆ అలవాట్లు ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ఉన్నాయి ఎందుకంటే అవి వాళ్ళని మెంబడిస్తున్నాయి ఆ దురాత్మని వాళ్ళు బయలు దేవతని పూజించారు వాళ్ళ ముత్తాతలు దాగోను దేవతని పూజించారు అస్తారోత దేవతని పూజించారు రోంఫా దేవతని పూజిస్తు పూజించు తమ్మూజు దేవతను పూజించినట్లు ఇర్మి మన జ్ఞాపనం చేస్తాడు అన్ని అనిల దేవతలని సీదోనీయుల దేవతలను అమోనీయుల దేవతలను కనానీయుల దేవతలను వాళ్ళు పూజించారు ఆ దేవతలు వారి బ్లడ్లో కలిసిపోయినాయి వాటి యొక్క వాడు ఎంటర్ అయిపోయింది బ్లడ్లకి కాబట్టి ఆ రక్తం ద్వారా ఎందుకంటే బ్లడ్ లో ఏంటంటే రక్తంతో ఉడంబడిగా చేసుకుంటారు కాబట్టి వాడు పర్మనెంట్ గా సెటిల్ అయిపోయింది మీ కుటుంబం సింహాసనాన్ని వాడు కూర్చుండి యాక్చువల్గా నువ్వు కూర్చోవాలా రక్షింపబడ్డ నువ్వు ఆ సింహాసాన్ని కూర్చోాల నువ్వు దాన్ని ఈ ఈ యొక్క సత్యాన్ని నమ్మలేదు నేను వాక్యాలు చూపిస్తే కూడా కాబట్టి దాన్ని నమ్మకపోవడం వలన దాన్ని తృణీకరించుకోవడం వలన నీ కుటుంబ సమస్యలు నీతో పాటు అట్లనే ఉన్నాయి నేను మటుకు వాటి మీద విజయం పొందినా ఎందుకంటే నేను స్వీకరించిన సత్యాన్ని చాలా కాలం కాబట్టి దాని మీద విజయం పొందినా అక్కడికి నా దగ్గరికి ఎండైపోయాయి ఇంకా నెక్స్ట్ జనరేషన్కి పోవన్నట్టు ఆ డిమన్స్ వాటిని పాతంలోకి తొక్కేలిస్తున్నాయి కాబట్టి ఆ నెక్స్ట్ జనరేషన్కి అంటే మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆ డిసీజెస్ నెక్స్ట్ జనరేషన్కి ఎట్టి పసులో సంక్రమించడానికి వీల్లేదు అది ఆజ్ఞ అన్నట్టు కాబట్టి ఇప్పుడు చూడండి తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అది మీకు తెలుసు మోసే కాలంలో జరిగిందని అని వ్రాయబడినట్లు వారిలో ఇప్పుడు చూడండి వాళ్ళు ఎట్లా చేసినరో వారిలో మీరు విగ్రహారధిగులై ఉండకూడి వాళ్ళు ఆ బంగారు దళం చేసుకొని దాని చుట్టూ ఆడుకుంటా తినుక్కుంటా త్రాక్కుంటా విరుద్ధంగా దేవునికి అపవిత్రంగా జీవించు వారిలో కొందరి వలే మీరు విగ్రహార్థిలో ఉండక్కడి అంటే మీకు కూడా ఇటువంటి అవకాశమే రాబోతుంది కాబట్టి రెండు వేల సంవత్సరం జరిగింది అందులో చాలా మంది ఇట్లనే విగ్రహార్థికులు ఇక్కడ ఎనిమిదో వర్షంకి మరియు వారిలో వారి మనము వ్యభిచరింపకలిందుము ఎప్పుడైతే అన్య దేవతలను పూజిస్తారో ఈ అలవాట్లన్నీ ఆ దేవత ద్వారా వస్తాయనట్టు ఎందుకంటే ఆ దేవతలకి ఏంటంటే సైతాను అనుచరులు కాబట్టి ఆ దేవతలు సైతాన్ని కింద లీడర్స్ కాబట్టి అవి ఏం చేస్తాయి దురాత్మలు నేను నాశనం చేయాలంటే నేను అప్రిత్రపరచాలా నీ శరంలో కలుషితం తీసుకొని రావాలా అప్పుడేమవుతుంది నీ శరం రోగమయమయమైపోయి నీ ఆయుష్ పడిపోతుంది అని తెలుసు నీకు నీ నీ పుట్టుక వాని రాజ్యానికి విరుద్ధం వాని రాజ్యానికి కులగొట్టే వాడవు కులగొట్టే కాబట్టి ముందు జాగ్రత్తగానే వాడు ఏం చేసిందంటే నిన్ను టోటలీ డిస్టర్బ్ చేసి నీ పిలుపుని వమ్ము చేసి నీ జీవితాన్ని ముగింపు చేస్తున్నాడు వాడు విధానం వాడు నాశనం చేయడానికి ఉన్నాడు ఈ లోకంలో దేవులు పెడలా జాగ్రత్తగా జీవిస్తావు నీ కుటుంబాన్ని ఎట్లా నువ్వు విమోచించుకుంటావు శివ మీద ఆయన అది ఎన్నిక పర్యాలని చూపిస్తుంటాడు రోజు రాష్ట్రపత్రిక నివేదనలో మీద పాపము శాపము రోగము వ్యసనములను అన్నిటి భరించిండు అది భరించి మరణం మీద విజయం పొందిండు కానీ నేను మీకు చూపించిన్నా ఆయన కేవలము సాతాను నిరాధానిగా చేసిండు కానీ తగిన దురాత్మలం చేయలే వాటికి ఇంకా శక్తి ఉంది అవి నీ మీద పనిచే ప్రయత్నిస్తున్నాయి కానీ శత్రు బలవంతట మీద అధికారం ఇచ్చినాడు ఏం చేస్తావు యుద్ధంలో గెలుచుకోవాలి కానీ ప్రేయర్ చేసుకుంటే వర్షం చేసుకుంటే ఏంటర్ ఒకసే కాదన్నట్టు ముందుకు వెళ్ళాల్సిందే కాబట్టి నేను నోటి మాట ద్వారా దాని మీద లేకపోతే నేను వాటి విజయం పొందలేవు చూడండి మొదటిది వాళ్ళు ఏం చేశారంట చెడ్డవాటి నశించి నశించిపోయినారు దేవునికి ఇష్టాలు ఉండలేకపోయినారు ఎక్కువ మంది తర్వాత ఆ యొక్క కొంతమంది చనిపోయినారు తర్వాత ఎనిమిదో వర్షం కష్టపడికి వ్యభిచరించి కొందరు ఒక దిన ముందే ఇరవై మూడు వేల మంది కూలిపోయినారు అది తెలుసు మీకు విలామ బోధన బాలాకు బాలకు అనేవాడు విలామ బోధన విని తన రాన రాజకుమార్తెలను రాజకుమార్తెలను విశల్పలకు మధ్యలో పంపించి వారితో విగ్రహ వ్యభిచరింపజేసిండ్ర వాళ్ళు రాజకుమార్తెలు వెపించరింపజేసి వారికి విగ్రహాలకు సంబంధించినవి అన్ని తినిపించారు పూజ అంటాం కదా పూజ అట్లా చాలా మంది చనిపోయారు కాబట్టి తొమ్మిదవ ప్రశ్న చూడండి మనము ప్రభులు శోధింపక ఇందుము వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించేరి ఎంతమంది అనేది మీరు అక్కడికి చూసుకోవాలా లెక్క పెట్టుకోవాలా ఒక పేపర్ తీసుకొని లిస్ట్ లిస్ట్ చేసుకుంటూ పోవాలి దేవుడికి ఇష్లుగా ఉండకపోతే ఫస్ట్ గ్రూప్ అది దేవునికి ఇష్టలుగా ఉండని వారు రెండో గ్రూపు చెడ్డబాటు నాశించిన వారు మూడో గ్రూపు తినుచు త్రాగుచు విగ్రహార్థికలు అయిపోయినవారు నాలుగో గ్రూపు విభిచారం చేస్తే నశించిపోయినవారు తర్వాత ఐదో గ్రూప్ చూడండి ఇప్పుడు తొమ్మిదవ స్టంలో మనము ప్రభులు శోధింపక యొందు వారిలో కొందరు శోధించి సర్పంలో వలన నశించే ఇది ఐదో గ్రూప్ దేవుని శోధించిన వాళ్ళు వీళ్ళు అంటారు అంటే ఆయన మీద సవాల్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు చేసుకోకూడదు ఛాలెంజ్ అన్నట్టు శోధించినట్టు ఛాలెంజ్ చేయడం అన్నట్టు పదో ఆరో వచ్చి మీరు శనిగొక్కడి వారిలో కొందరు శనిగి సంహారకం చేత నశించిపోయి అంటే ఆరు ఆరు గొంతులు ఉన్నాయి ఇక్కడ అంటే ఆరు అంటే మనకు తెలుసు మనిషి కదా ఆరు అంటే ఆరోధనం మనిషి సృష్టించినట్టు మనం చూస్తాం మనిషి అంటే ఈ వీళ్ళంతా ఈ ఆరు అంటే శరీరకమైంది మాంసంతో కూడింది రక్తము మాంసము అనట్టు ఆరు అంటే కాబట్టి ఈ శరీరానుసారంగా జీవించిన వాళ్ళందరూ వీళ్ళు ఆరు గుంపులు కాబట్టి ఆరు అంటే మానవుడు ఏడు అంటే మన ప్రభుకి సాదృషం కాబట్టి ఆరు అంటే మనిషి శరీరము రక్తము మాంసము దుష్టత్వం సైతాన్ని గుణగణం అనట్టు వాటి మీద విజయం పొందాలంటే నీకు ఏడు అవసరం అన్నట్టు అంటే సంపూర్తి అవసరం అన్నట్టు పర్ఫెక్షన్స్ అవసరం అన్నట్టు కాబట్టి ఇప్పుడు చూడండి పదకొండవ అవసరం నుంచి మనం అర్థం చేసుకుంటాం ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగ మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను సరే మనకి బుద్ధి కావాలని మనకి బుద్ధి రావాలని ఇవన్నీ వాక్యాలు రాశారంట వాళ్ళకేమో దృష్టాంతాలుగా జరిగినాయి అంటే లిటరల్ గా ప్రకృతి సహజంగా జరిగినాయి వాళ్ళ జీవితాలలో కానీ మనకు బుద్ధి రావడం కూడా రాయబడ్డాయి వాళ్ళకు సంభవించే మనకు కూడా సంభవిస్తేనే కదా లేకపోతే రాయకపోయేవాడు అన్నట్టు కాబట్టి చూడండి తాను నిలిచిన నన్ను అంటే ఏంటంటే నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావు నీది నువ్వు నీ బోధ కరెక్ట్ అనుకుంటున్నావు నువ్వు విన్నది కరెక్ట్ అనుకుంటున్నావు కానీ ఒకసారి ఎప్పుడన్నా మొక్కళ్ళ మీద పరిశుధాత్మ సాయం చేత అడగాల దేవుడు నేను వింటున్న ఈ వాక్యం ఎంతమటుకు కరెక్ట్ ప్రభు ఒకసారి నా చూపి ప్రభు నేను నా సొంత తలాంపులు నా చదువులు ఉపయోగిస్తున్నా నా లాజిక్స్ ఉపయోగిస్తున్నా సైంటిఫిక్ జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా నా అతను మాట్లాడు అంటే ఆయన ఎందుకు మాట్లాడా ఖచ్చితంగా మాట్లాడతాడు నేను అతనే అడుగుతాం వాక్యం చూపుతుంటే నేను ఫస్ట్ అడుగుతా ప్రభు ఇది నేను స్వీకరించానా లేదా నా తను మాట్లాడే ప్రభు పశుధాత్మ దేవ నాకు సాయం నేను అని ఇది ఎంత మటుకు కరెక్ట్ ప్రభు అని నీ మనిషిని బాహ్యంగా చూస్తున్ననా లేక ఆత్మీయంగా చూస్తున్నా ఇంక మీద నేను ఎవరిని శరీరీతిగా ఎదగనట్టాడు పౌలు ఏసు ప్రభు శరీరం ధరించి లోకి వచ్చినాడని తెలుసు అయినను ఏసు ప్రభుని కూడా నేను శరీరానుసారంగా శరీరీతిగా గ్రహించను ప్రతి ఒక్కరిని ఆత్మానుసారంగానే గ్రహిస్తాను అంటే ప్రతి ఒక్కరిని ఆత్మతోనే చూస్తాను ఆత్మలోనే చూస్తాను ప్రతి ఒక్కరి ఆత్మని చూస్తాను వివేచిస్తాను ప్రతి ఆత్మను కాబట్టి మనం ఆ ప్రార్థన అవసరం నిజలో ఎందుకంటే మనం ఉంటుంది మంచి దినాలు కావు ఎంత సునీసంగా ఎంత మంచి మంచి భక్తులను పడగొట్టేస్తుండేవాడు కాబట్టి పన్నవర్షంలో తాను నిలిచిన నని వాడు పడకుండినట్లు జాగ్రత్తగా చూసుకున్న ఇది చాలా అవసరం మనకి దానికోసం ముప్పై సంవత్సరాల నుంచి నిలబడబలంటే అది తప్ప అది నెక్స్ట్ థర్టీ ఇయర్స్ నిలబడగలవా లేక నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ నిలబడగలవా నువ్వు పడిపోకుండా ఏమంటుంది ఇక్కడ నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలంట నిన్ను నువ్వు చూసుకోవాలంట అంటే నిన్ను ప అర్థంలో అంటే వాక్యంలో కాబట్టి ఇవన్నీ వారికి అక్కడ అక్కడ జరిగినాయి కాబట్టి మనకి ఇవన్నీ హెచ్చరికల లాగా రాయబడ్డాయి అందుకని మనము ప్రకటన కను వాక్యాలను కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నప్పుడు మహాబబులోను ఏ రీతిగా జీవించింది ఏ రీతిగా జీవిస్తుంది ఈరోజు అంటే ఈ పదవాధ్యాయంలో ఉన్నట్లే ఈ పదవాధ్యాయంలో వాళ్ళు ఎట్లా ఉన్నారో మహాబహులోనలో ఉన్న మనుషులందరూ అట్లనే ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను నిలబడి ఉన్నాను అనుకుంటున్నారు కానీ వాళ్ళు పడిపోయినట్లు కూడా వాళ్ళు చూసుకోలేకపోయినారు ఎప్పుడో పడిపోయిండ్రు వాళ్ళు వాడు ఎప్పుడో వీళ్ళని మోసగించిండు అయినా కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయినారు అలా పాటలు పాడుకుంటా వర్షపులు చేసుకుంటా ఉపవాస ప్రార్థనలు కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకుంటా మంచిగా తినడానికి రాగడం ఇట్లా జరిగిపోతుంది కాలం యథావిధిగా జరిగిపోతుంది కాబట్టి మనం మనం జాగ్రత్తగా పరిశీలించుకోకపోతే మటుకు మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి పోయిన వారం మనం యాక్చువల్గా ఇది ముగించేవాల్సింది బోధ మరణకరమైన చావు దెబ్బ లేక చావు దెబ్బ అన్న అంశం గురించి మనము ఎనిసిన పోయే వరం కలిపాల్సింది కానీ పోయిన వారం మన కుదరలేదు ఎందుకంటే అక్కడ దగ్గర దగ్గర తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంటేనే తునీ దాటి నర్సంపేట అనే డిస్టిక్లో గోలికొండ అనే గ్రామంలో త్రీ డేస్ అక్కడ ఉండడం వలన లేట్ అయింది నైట్ ఇంటికి వస్తుంటే సండే కాబట్టి పోయిన వారం కుదరలేదు సరే ఈరోజు ఇన్ని ముగించేసుకుంటాం ఈ చావు దెబ్బ ఎవరికి సంబంధిస్తుంది అనే మనం చూస్తున్నాం కదా చావు దెబ్బ తగిలిన మృగం తల ఏడు తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలింది ఏది అది మనం చూసినాం ఎందుకంటే చివరికి మిగిలింది ఒక్కటే అది ఏడవది అందులో నుంచి ఎనిమిదవది వస్తుంది అన్న విషయాన్ని మనం చూసినాం అది ఇప్పటికొచ్చింది కానీ చావు దెబ్బ అనేది ఏం సంబంధించిందంటే మనం చూస్తాము ఆ యొక్క తీర్పులో ముఖ్యంగా ప్రతి బూర ఊదినప్పుడు దేవుడు ఒక హెచ్చరిక ఇస్తుంటాడు ఏంటంటే ఆ బూరలో మూడవ వంతు చనిపోవడం లేక కాల్చివేయబడడం అవి చూస్తూ ఉంటాం మనం లేక మునిగిపోవడం అని చూస్తూ ఉంటాం ప్రతి బురలో ముఖ్యంగా రెండవ బుర్ర చూస్తే మూడవ వంతు సముద్ర జీవ జీవ సముద్రంలో జీవించే జీవరాశులన్నీ మరణించడం చూస్తాం రెండవ బుర్ర అదే రీతిగా ఐదవ గురకి వచ్చేటప్పటికీ వాళ్ళందరూ శ్రమల ఐదు నెలలు శ్రమల గుండా మనం చూస్తూ ఉంటాం తేళ్లు వారిని బాగా కరవడం చూస్తూ ఉంటాం అంటే ఒక గుంపు అది మొత్తపరమైన గుంపు దీనిని గొప్ప జన సమూహాన్ని వెంటబడతా ఉంటుంది విషయాన్ని మనం చూస్తాం అదే రీతిగా ఆరవ గుర వదినప్పుడు ఆ గొప్ప జన సమూహం అందరూ మరణిస్తారు అన్న విషయాన్ని మనం చూసినాం ఎందుకంటే మరణానికి దేవుడు అక్కడ అధికారం ఇచ్చింది అంటే సర్పంకి అధికారం ఇచ్చింది అక్కడ ఆ సర్పకు కాటుకి వాళ్ళందరూ మరణిస్తారు ఆత్మీయ సిద్ధిలో అన్న విషయం మనం చూసినాం అక్కడ కాబట్టి ఆరవ బూర ఊదినప్పుడు అందరూ మరణిస్తారు ఒక్కరు ఉండరు మతపరమైన క్రైస్తవులు ఒక్కరు కూడా ఉండరు కంప్లీట్ అది మనం చూస్తాం ఏసుప్ర ఒక క్లూ ఇచ్చి మనకి మత వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆ దినము చలికాలం అందే కానీ విశ్రాతి దినం అందే మెలకువగా ఉండి ప్రార్థించుడి అన్నాడు అంటే ఆయన ఒక క్లూ ఇచ్చేసి ఏంటంటే అది ఆరు రోజుల్లో వస్తుందంట అంటే విశాద దినము లేక చలికాలం ఎందుకు అంటే గొప్ప జనము ఎక్కడ దొరుకుతారంటే విశాద దినే దొరుకుతారు చర్చస్ వెళ్ళాలి కాబట్టి చర్చస్లలో మరణకాండ స్టార్ట్ అవుతుంది అన్నట్టు అవి ఆల్రెడీ మనం చూస్తున్నాము శాంపుల్స్ లాగా అక్కడిక్కడ అక్కడిక్కడ కానీ గ్లోబల్ స్కేల్ అంటాం కదా ప్రపంచాత్మకంగా జరిగే ఆ యొక్క ఒక స్థితి గొప్ప జనసమూహం మరణిస్తారు ప్రపంచం అంతటా రక్తం ఏర్లై పారదాయి అన్నట్టు అది చూస్తాం ఇర్మియా గ్రంథంలో చూస్తాం నిర్మియా విలా విలాప వాక్యం లేదు రాసినది అది విలప వాక్యంలో అనే గ్రంథంలో మనం చూస్తాం దేశమంతట రక్తము ఏర్లే ప్రవహించినవి ఇరి మీ అది చూస్తూ ఏడ్చుకుంటా ఆయన ఆ పుస్తకం రాస్తాడు ఒక బాధాకరంగా ఉంటుంది అది చదివితే ఆ చదివినవాడు ఆసక్తితో ప్రీతికరమైన సేవ చేస్తాడు విలప వాక్యంలో చదువు చాలా సాధారణంగా చదవరు కాబట్టి ఏడవ బూర ఊదినప్పుడు ఈ గొప్ప జన సమూహం అందరూ హతసాక్షులయ్యి ఏసు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఎదుట ఆయన సింహాంసం గొప్ప జనము తెల్లని వస్త్రములు ధరించుకొని వచ్చి ఆయన సన్నిధిలో నిలబడుతున్నారు అన్నట్టు అప్పుడు దూత అడుగుతున్నాడు వ్యూహాను పట్టుకుని వీళ్ళందరూ ఎవరు అంటే నాకేం తెలిసినాయనో మీకే తెలుసు అప్పుడు ఆయన చెప్తాడు దూత వీళ్ళందరూ మహాశ్రమలలో గొరపిల్ల రక్తంలో తమ వస్త్రం ఒత్తుకొని వచ్చిన వారు అంటే మహాశ్రమలకు ముందు ఒత్తుక్కోలేదా ఇవాళ రక్షణానుభవం ఏమైంది పోగొట్టుకున్నారు ఉన్నట్టే కదా మంచిగున్న కాలంలో రక్షణానుభవంలోకి ఉన్నారా ఆచారబద్ధమైన జీవితంలో జీవించారు అదే బాబులో నిలయం కాబట్టి మరణించే టైంకి మహాశ్రమలలో వారి మెడల మీద కథలుండే టైంకి అప్పుడు ప్రభు మమ్మల్ని క్షమించి ఇంతకాలం మేము నిర్లక్ష్యం మొదటి పొంతలు రాసిన పత్రిక పదవ అధ్యయనంలో వాళ్ళని నా కొరకు హెచ్చరికలలాగా రాసిన వాటిని నేను పట్టించుకోలేదు అని అప్పుడు ఏడుస్తూ నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను అని నా ఆత్మని అప్పగిస్తున్నాను అనేసి వాళ్ళు వారి ఆత్మలు అప్పగిస్తున్నారు ఏడవ గూడలో సమాప్తం అప్పుడు తీర్పు స్టార్ట్ అవుతుందన్నట్టు కాబట్టి పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దం అంటే చర్చస్ల పాటలు బంద్ అయిపోతాయి లోక రాజ్యం ఇక్కడే ఉంది మన మధ్య ఉంది మన ప్రజల్లో ఉంది కాబట్టి అరగంట సేపు నిశబ్దం అంటే ఇంకా చర్చశాలి ఎక్కడ పాటలు మ్యూజిక్ ఉండదు అన్నట్టు ఎందుకంటే అందరూ చచ్చిపోయినాక ఏముంటుంది కాబట్టి చావు దెబ్బ అంటే ఆరవ బూరలో గొప్ప జన సమూహం అందరూ మరణించడం మనం చూస్తాం మహాభూకంపల్ని మనం చూస్తాం ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఉంది చూడండి అట్రేక వార్త పదహార సారీ ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయం ప్రకన గ్రంథము పదహార అధ్యాయము వారిని చదవచ్చు కూడా మీకు అవకాశం ఉంటే ప్రకటన గ్రంథము పదహార అధ్యాయము పది ఏడవ ఏడవ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమరింపగా సమాప్తమైనదని చెబుతున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో నుండి ఉన్న సింహాసం నుండి వచ్చాను అప్పుడు మెరుపులను ధ్వనులు ఉరుములును పుట్టాను మెరుపులు ధ్వనులు ఉరుములు చూడండి మెరుపులు ధ్వనులు ఉరుములు పుట్టాను మూడు పెద్ద భూకంపమును కలిగను పెద్ద భూకంపము కలిగను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహా మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది కాబట్టి మనకరమేనంటే చావు దెబ్బ ఏందనేది మనం ఇక్కడ చూస్తున్నాం చావు దెబ్బ అంటే గొప్ప జన సమూహం అందరూ చావు లాగున ఆ దెబ్బ తగ్గింది కానీ ఆ చావు దెబ్బ మానిపోయిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అక్కడ వాక్యం పోయిన వాడు ఎప్పుడు మానిపోయింది ఎవరు కానీ వాళ్ళందరూ ఆయన సన్నిధికి రావడం అనేది మనం చూస్తున్నాం చనిపోయి కాబట్టి మన ప్రభు కూడా ఆయన మరణించినాక పనుల పనికి వెళ్ళినాక తండ్రికి తనను చూపించుకుంటున్నాడు అక్కడ ఆ తన గాయాలన్నీ కాబట్టి వీళ్ళందరి హతాసాక్షులైనా కూడా వారు గాయాలు పొందినవారు అన్నట్టు కాబట్టి ఆ చావు మానిపోయి ప్రభు సన్నిధి నిలబడతారు ఎందుకు చావు దెబ్బ వచ్చింది పద్కొద్యం రాసిన పత్రిక మొదటి పత్రిక పదో అదే జీవించినట్లు ఇష్టాలు పదులు కూడా జీవించి కాబట్టి వారు ఏ మరణించి సంహరించబడినారో వీళ్ళు కూడా అట్లనే సంహరించబడాల్సి వచ్చిందని కాబట్టి పదక పంతొమ్మిదో వర్షం ఈ భూకంపం ఎటువంటి భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపం ఇంతరూ కలగలేదంట కాబట్టి ఊహించుకోండి ఎటువంటి భూకంపం ప్రకృతి సహజంగా చూసే భూకంపం కాదు భూమిని పంపించడం అంటే శరీరం మనిషి భూమిని మటిరించి తీయబడ్డవాడు కాబట్టి మొత్తం ప్రపంచం అంతటా గొప్ప జనము హత హస్తాక్షులు అవుతాయి ఎంత భయంకరంగా చాలా మంది ఎవరుకుంటున్నారు కదా సంఘం ఎంత పడితే న్యూస్ పేపర్లలో వస్తుంది కదా మా పిల్లలు లేరు మా వాళ్ళు లేరు మా కుటుంబాలు లేరు అనేసి రాసుకుంటారు పిచ్చి చెప్తుంటే నేను విన్న వాక్యాలు కానీ చెప్తున్నది ఏంటంటే న్యూస్ పేపర్లలో ఏం కనిపిస్తుందంటే ఎక్కడ చూసినా మరణ కాండగా అది నిజంగా జరిగే న్యూస్ అన్నట్టు మొత్తం చర్చస్ అన్ని కూలిపోవడం మొత్తం భయంకరంగా జీవిస్తుంది దానికైతే మనం రెడీగా అయిపోయి సిద్ధమైపోతున్నాం ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి చాలా సంవత్సరాలు పట్టింది ఇప్పుడు బహాటంగా ప్రపంచాత్మకంగా జరుగుతుంది ప్రతి దేశంలో మరి క్రైస్తవ దేశంలో జరుగుతుంది అంతమంది చూడండి ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగంలో అయ్యాను అన్ని జిల్లల పట్టణంలో కూలిపోయాను తన తీక్షణమైన ఉగ్రత అని మధ్యము గల పాత్రను మహాబులునికి ఇవ్వవాలని దానిని దేవుని సమ్ముఖం అందు జ్ఞాపకము చేసేది ఎవరు జ్ఞాపకం చేస్తారు చెప్పండి నేను ఎన్నిసార్లు అడిగినా ఈ ప్రశ్న పుసదాత్మని నడిపే ఉంటుంటే నీకు ఎక్కడ కూడా ఉంటారు ఎవరు దేవునికి దేవునికే జ్ఞాపకం చేసే అంత గొప్ప వాళ్ళ ఎవరు చెప్పండి మహాబబులుకి టైం దగ్గరికి వచ్చింది ప్రభు నీ ప్ర నువ్వు నువ్వు ప్రవక్తం ద్వారా ప్రవచించిన ఆ ప్రవచనాలన్నీ సంపూర్తి అయ్యటానికి దగ్గరిపోయింది ప్రభు దాన్ని తీర్పు దానికి తీర్పు తీర్చాల మీ సముఖమ నేను జ్ఞాపకం చేసిన ప్రభు ఎవరు చెప్పగలరు చెప్పండి మహాభగులోనికి ఆ దేవుని యొక్క ఉగ్రత అను మధ్యమ పాత్రను దానికి తాపించాలా ఎవరు దాన్ని జ్ఞాపకం చేస్తారు ఇరవై వర్షాల మనం చూస్తున్నాం ప్రతి ప్రతి దీపము పారిపోయింది పర్వతంలో కనబడకపోయింది తెలుసు మనకి ద్వీపములు అంటే ఐర్లాండ్స్ అంటాం కదా అదే రీతి పర్వతంలో అవన్నీ కనబడకపోయినా అర్థమైంది అని చెప్పండి ప్రకృతి సంగతి నిజం అవన్నీ ఉంటాయి అట్లనే అవన్నీ చిహ్నాలన్నట్టు ఎక్కడైతే నువ్వు ఆరాధన చేసినావో ఆరాధన స్థలం కనబడకపోతాయి నువ్వు ఎక్కడైతే బస చేసినావో ఆ స్థలంలు ఉండకపోతాయి కాబట్టి ఇక చావు దెబ్బ అనే అంశం గురించి మనం ధ్యానిస్తున్నాము దాన్ని నేను ఇప్పుడు క్లోజ్ అనే విషయం క్లోజింగ్ టైం ఇప్పుడు చూడండి నిర్మీయ గ్రంథంలో మనం చూసినాము ఇది శత్రువు యొక్క దెబ్బ అని ముప్పై అధ్యాయంలో నిర్మీయ గ్రంథము ఎవరైనా అవకాశం ఉంటే చదవచ్చు నిర్మీయ గ్రంథము ముప్పై అధ్యాయము పద్నాలుగ వచ్చిన నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు వారు నిన్ను గూర్చి విచారింపరు వినపడుతుందన్నా వినపడుతుంది నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు వారు నిన్ను గూర్చి విచారింపరు నీ గాయములు నీవు అరిచేదవేమి నీకు కలిగిన నొప్పి కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషముల బట్టి నేను నిన్ను ఇలాగ చేయిచున్నాను ఎవరు చేస్తున్నారు దేవుడి అంటే నేనే మీకు ఆ దెబ్బ పెట్టిన చావు దెబ్బ ఎందుకంటే మీ పాపంలో విస్తారం అయిపోయినాయి అవి ఆ యొక్క పరలోకం వరకు అవి కనిపిస్తున్నాయి శబ్దాలు వాటి పాపపు జీవితం నువ్వు చేస్తున్న అన్యాయపు జీవితం కాబట్టి నేనే మిమ్మల్ని ఆ రీతిగా చేసిన అంటే ఈ చావు దెబ్బ పెట్టింది నేనే అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు గ్రంథం చూడండి మలాకి గ్రంథం అధ్యాయం తొమ్మిదో వచ్చినాయి లేకపోతే పర్లేదు మన గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం దేవుడు మనకు కటాక్షం చూపునట్లు ఆయనను శాంతపరచుడి మీ చేతనే కదా అది జరిగను ఆయన మిమ్మను బట్టి మరి ఎవరినైనా అంగీకరించునా అని సైన్ములకు అధిపతి యగోహ అడుగుచున్నాడు మలాటీ కాదు మీక గ్రంథం మీక గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన మొదటి అధ్యాయం దానికి తగిలిన గాయములు చదవండి దానికి తగిలిన గాయములు మరణ కారణములు మరణ కారణములు అవి యూదాకు తగిలి ఉన్నవి నా జనుల గుమ్మముల వరకు ఎరుసలేం వరకు అవి వచ్చి ఉన్నవి కాబట్టి ఈ గాయం ఎటువంటిదంట మరణకరమైన గాయం అంట అవి ఎక్కడ తన జనులకు వచ్చినట్టు దేవుడే మాట్లాడుతుంది అక్కడ పీక గృంగంలో నా జనులైన యూదులకి ఇస్లాపాలకి ఎరుసలేం పట్నం వరకు వచ్చినాయని చెప్తున్నాడు అంటే ఇది ఒక దశలో ఆరంభమై ఇంకొక దశకి ఇంకొక స్థలానికి వెళ్ళిపోతుంది అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇంకో దేశం నుంచి ఇంకో దేశంకి అట్లా వెళ్ళిపోతుంది అయితే పోయిన వారము ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా చర్గా చెప్పలేకపోయింది ఏంటంటే జర్మనీ దేశము ఫ్రాన్స్ దేశము ఇస్లాం మతానికి వ్యతిరేకంగా లేచింది ఇప్పుడు ఎందుకంటే ఇస్లాం మతస్థులు ప్రపంచంలో ప్రతి వెళ్ళిపోయి వాళ్ళ మందిరాలు కట్టుకొని మాస్లు కట్టుకొని అక్కడంతా టెర్రరిస్టమ్ ఎక్కువ ప్ర ప్రోత్సహిస్తున్నారు యవనస్తులందరూ వ్యతిరేకం అయిపోయి చంపడం దోచుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారు కానీ ఆ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఇస్లాం మతానికి విరుద్ధంగా వాళ్ళ శాసనాలు తీసుకొస్తున్నారు అయితే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళకి విరుద్ధంగా చేస్తే వాళ్ళు తిరుగుబడతని చేస్తారు అప్పుడేమవుతుంది మరణం ఆరంభమవుతుంది ప్రపంచాత్మకంగా కాబట్టి జర్మనీ దేశంలో ఏం జరిగిందో నేను చెప్తాను జర్మనీ దేశంలో పెద్ద మసీదుని వాళ్ళు కూలగొట్టారు గవర్నమెంట్ ఎందుకంటే ఆ మసీదులో వారు టెర్రరిస్లనేది తయారు చేస్తారండి అట్లనే ఇంకా మూడు పెద్ద మసీదులని వాళ్ళు టార్గెట్ చేసి గవర్నమెంట్ కాబట్టి ముస్లిమ్స్కి వ్యతిరేకంగా గవర్నమెంట్స్ అన్ని శాసనాలు తీసుకొస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది జనం మీదకి జనము లేయడం ఆరంభమా స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం చూస్తాము ఈ ప్రవర్షన్లన్నీ నెరవేరే టైం కాబట్టి ప్రభువే వారికి ఆ చావు దెబ్బని కల్పించిండు ఎందుకు అంటే వారి దోషములు ఆకాశం అంటుతున్నాయి నహోమ గ్రంథంలో ఒక వాక్యం మనం చూస్తున్నాము నా గ్రంథము ఇవన్నీ గతంలో డీటెయిల్ గా రికార్డింగ్స్ చేసిన మనం యాక్చువల్ గా గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో నేను చదువుతాను ఒక మూడో దేమో మూడవ దేమో పంతొమ్మిది నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయం నాకు చికిత్స ఎవ్వ చేయజాలడు ఎందుకు అంటే దేవుడు పెట్టిన గాయాన్ని ఎవ్వడు బాగు చేయలేడు అందుకే అనేక ఫలియాలు హెచ్చరిస్తుంటాయి నాకు ఎదుగు ప్రభు ఈ శ్రమ దాని వెనకాల చరిత్ర వెతుక్కోవాలా ఎందుకు ఈ శ్రమ నాకు కలిగిందని ఎక్కడ నేను తగ్గ చూపించుకోవాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే అది రాకముందే జాగ్రత్త పడాలంట శ్రమలు రాకముందు రోగాలు రాకముందు కష్టాలు రాకముందే జాగ్రత్త పడాలి కష్టం ఈరోజు వచ్చిందంటే ఈరోజు ఉపాస ప్రార్థన చేస్తే అర్థం ఉండాలి కష్టాలు రాకముందు ఉపాస ప్రార్థానం ఏంటంటే కష్టం మీద ఎప్పుడో విజయం పొందేవాడిని కష్టం రాకముందే దానిని తొక్కివేసేవాడిని కానీ ఈరోజు ఈరోజు కష్టం వస్తే గత సంవత్సరం అంతా సుఖానుభవాన్ని ఆశ్రయించడం గత సంవత్సరం అంతా చేకులు ఉపాస ఈ ఉపాస ప్రార్థన గతానికి సంబంధించింది అప్పుడు చేయలేదు కాబట్టి దానికి సరిపడు ఈ సమస్యకి వేరే ప్రార్థన చేయాల్సి వస్తుంది ఇది తెలియదు చాలా మందికి ఈ యొక్క ఆత్మీయమైన విధానాలు ఎప్పటికీ అర్థం చేసుకోలేదు చర్చ ఎందుకంటే అటువంటి లేవు అటువంటి బోధనలు లేవు చర్చ సిస్టమ్ ఎందుకంటే అది మహాభగ్యం కాబట్టి ప్రభు అక్కడ లేడు ప్రభు బయట తలుపు కొడతా ఉన్నాడు ఈ రోజు కూడా తెలియలేని సిద్ధులు అవునారు అన్నట్టు కాబట్టి నీకు తగిన దెబ్బ బహు చెడ్డది నీ గాయం నీకు చికిత్స ఎవడు చేయాలడు జనలందరూ ఎడతగక నీ చేత నిన్ను గూర్చిన వార్త వీను వారందరూ నీ విషయమే చప్పట్లు కొడతారట కైస్త శ్రమలైతే ఈ లోపం చప్పట్లు కొడతారట జరుగుతులేదే రోజు ంధం చూడండి విషయ గ్రంథము ముప్పై అధ్యాయం నేను చెబుతాను నేను విషయ గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నలా సూర్యుని ప్రకాశం వల్ల ఉండెను సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లు ఉండెను ఇదిగో కోపంతో మండుచు దట్టంగా లేచి పొగతో కూడినదై యుహోవా నామము దూరం నుండి వచ్చినది ఆయన పెదవులు ఉగ్రతతో నిండినవి ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది ఆయన ఊపిరి కుతికలతో లోతు వచ్చు ప్రవాహమైన నది ఉన్నది పెద్దమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును తిరువతప్పించు కళము జనుల దవడలలో ఉండను సరే ఇవన్నీ ఆపేయమని కళ్యం అంటే కాబట్టి మనకు తెలుసు చర్చలు త్రివతలు రప్పిస్తున్నాయన్నట్టు గొప్ప జనాన్ని కాబట్టి వీరందరికీ దేవుడు ఏం చేస్తుండట గాయములు కడతాడంట తర్వాత వారి దెబ్బను బాగు చేస్తాడంట ఎప్పుడు ఏడవ బోరవు దినం అప్పటికల అంతా మరణిస్తాడు ఇరవై ఐదవ మహా హత్య దినం హత్య దినం అంటే అనుకోవచ్చు అర్థం చేసుకొచ్చుకోండి ఇద్దరు కొంతమంది జరుగుతాం కానీ మహా హత్య అంటే ఎక్కడ అది కూడా గోపురంలో పాడు గోపురం అంటే తెలుసు మీకు ఎక్కడ ఉంటుందో మందిరం మీది ఉంటుంది కదా గోపురంలో మహా హత్య దినమున ఉన్నతమైన స్వాగర్ చేసుకోవాల్సింది అయితే కొత్త కాలంలో మందిరం అంటే ప్రకృతి సహజంగా ఇటకలతో రాళ్లతో చెక్కతో కట్టిన కానీ కొత్త కొత్త నూతన నూతన నిబంధన కాలంలో మందిరం అంటే మనుషులు కాబట్టి గోపురంలో పాడు మహా హత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వత మీదనూ ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులు నదులు పారును ఏహో తన జన్మల గాయం కట్టి వాడిని వాగు చేయను అంతా జరిగిపోయినాక అప్పుడు వాళ్ళని దేవుడు స్వస్థపరిచి కానీ ఆ గాయం మాని వాళ్ళకి తరలి ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ ఏషియా భక్తులు ఏమంటుందంటే స్వస్థపరిచేవాడు మన ప్రభు ఎందుకంటే గాయం పెట్టేవాడని గాయములను మాంపు చేయువాడును ఆయనే ఈరోజు అది మనం గమనిస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడికి మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటున్నాము ప్రార్థన ఒకసారి చూడ ప్రార్థన గ్రంథం ప్రకటన అధ్యాయం కాబట్టి ఈ పదిహేడవ అధ్యాయంలో అంతా ఈ కొమ్ములకు సంబంధించినది లేక ఈ యొక్క మృగంకి ఉన్న ఐదు కొమ్ములు ఆ మృగం మీద కూర్చున్న స్త్రీకి సంబంధించినవి మనం చూసినాము ఇది అంత ఒక వ్యవస్థ ఇవి ఒక్కొక్కటి సెపరేట్గా చేసి చూసుకున్నామండి కానీ కలిపితే ఒక వ్యవస్థ అన్నట్టు కాబట్టి మతపరమైన జీవితం అంత ఒక వ్యవస్థ అది దుష్టుని ఆధీనంలో ఉన్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే ఇందాక చూసినా మనం కొంత లష్ట పత్రిక మొదటి పత్రిక పదవాధ్యాయ చివరికి ఈ మృగము ఏం చేస్తుంది అంటే గొప్ప జనాన్ని మొత్తము చంపేసి వారిని వారి మాంసము పక్షించి అగ్ని వారిని బొత్తిగా కాల్చివేతరు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం కదా అంటే ఇంతవరకు మనం చూసినాం గాయలు పెట్టిందే మన ప్రభు గాయలు మానిపేవాడు కూడా మన ప్రభు కాబట్టి ఆయననే వీటన్నిటిని నెరవేరుస్తుండు ఆయననే వారికి గాయం పెడుతుండు చావు దెబ్బది పదిహేడవ వచనాలు చూస్తున్నాం ప్రాణంగా పదిహేడవ దేము పదిహేడవ వచనం దేవుని మాటలు నెరవేరు వరకు వారు అంటే మొదటి రెండు గుంపులు సర్కుంలు తేళ్లు గొప్పశనం పడుతున్నాయి వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించట తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను మరియు నువ్వు చూచిన స్త్రీ భూ నేలు ఆ మహాపట్టణమే కాబట్టి ఎరితిగా వీళ్ళందరూ ఈ మొదటి రెండు గుంపులు లోప జన సమూహాన్ని ఎరితిగా చంపివేస్తారు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నామని చాలా మంది నుంచి ఇది ఆత్మీయంగా జరుగుతుందా జరుగుతుందా అంటే మనకు తెలుసు నీ పాపము శరీరకమైంది కాబట్టి నీ శర్రాన్ని నశింపజేస్తాడు దేవుడు కానీ నీ ఆత్మని చివరికి కాపాడతాడని మనం కొరింతలు రాసిన పత్రికలు చూసినా కొంత కాల కిందట ఎవరన్నా గుర్తించగలరా అదొక్కటి చూస్తే ఈరోజు వాక్యాన్ని నేను యూజ్ చేయగలను చూడండి ఎవరన్నా మొదటి కొరింతలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం అంటే చూడండి ఎవరన్నా మొదటి కొరింతలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి కొరితలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము జాగ్రత్త గురించి మాట్లాడుతుంది ఈ చాప్టర్ అంతా ఈ అధ్యయమంతా మతపరమైన జీవితంలో జాగ్రత్త మొదటి వర్షాలు చూస్తున్నాం మనము తర్వాత అట్లా అంత భయంకరమైన జాగ్రత్తల ఉంటే కూడా మీరు మంచిగా గర్వపడుతున్నారు ఇట్లుండి మీరు ఉపంగుచున్నారే అని కానీ మీరు ఎంత మాత్రమో దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీల నుండి వెళ్ళివేసిన వారు కారంటే వ్యభిచారంలో జీవిస్తున్న వారిని చర్చ లోపల వ్యభిచారం జీవిస్తున్న వారు చర్చ నుంచి కూర్చుని వర్షిప్ చేస్తున్నారు మరి నెలకి ఎట్లా బయలుపరచబడిందో ఊహించుకోండి పౌలికి అటువంటి స్థితిలో ఉంటూ కూడా మీరు సమర్థించుకుంటూ మరి హలలో పనులు పడుకుంటూ భాషలలో వర్షిప్ చేస్తున్నారు కానీ మీరు ఎంతవరకు దుఃఖపడుతున్నారు ఇలాంటి కార్యం చేసిన వాటిని ఎందుకు వెలగొట్లేదు చర్చ నుంచి వెలగొట్టాలి కదా పోలీసులకు అప్పగించాలి కదా ఎవరికి లేదు అంత రోషం నేను దేహ విషయమై దూరంగా ఉండను ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇటు కార్యం ఇలాగే చేసిన వాడిని గురించి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను అంటే ఇక్కడ చూడండి మనిషి మనిషి ఇంకొక మనిషి పాపంలో ఉంటే వానికి తీర్పు తీర్చొచ్చ అంటే నీ ఆత్మీయ స్థితి ఎక్కడుందో ఊహించుకో నాకందుకే చేతురు కొత్తగా పరశురాత్మ పొందుకున్న కాలంలో సేవ చేస్తున్న కాలంలో ఆయన దగ్గర ఎంత పవర్ ఉందో పరశుదాత్మ నడిపి గ్రహించిన ఆయన చావు సత్యప అంటే సత్యపేరు వాళ్ళు దననీయ అంటే పరశుదాత్ముడు కూడా వింటుడు అంత పవర్ నీ నాలుగకి కాబట్టి పౌరులు ఏమంటుందంటే అంత భయంకరమైన పాపంలో జీవిస్తున్న వాడిని చర్చలు మీరు ఎట్లా సహిస్తున్నారు ఇలా చేసిన వాడిని గురించి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను నేనైతే నేను వాడికి తీర్పు తీర్చేసినట్టుండి ఇటువంటి వాడిని పోలీసులకు అప్పగించాలని లేకపోతే ఏమవుతుందని చెప్తున్నటువంటి నాలుగవ వచనం ఇది ఇక్కడికి నేను క్లోజ్ చేస్తే వాక్యం నాలుగవ వచ్చిన బహు ప్రాముఖ్యమైనది ఎందుకు అంటే శర్రము వల్ల లాభం నీకట్టాడు నీ కుడికన్ను పాపం చేస్తే దాన్ని ఎందుకంటే దాంతో నరకంపబోయే పడిపదలు ఒక కన్నుతో పర్లకం పోవడం న్యాయం కదా అంటాడు మన ప్రభు కాబట్టి అదే ఆత్మీయమైన విధానం ఇక్కడ నేను చూపిస్తాడు చూడండి ఏమనగా ప్రభు అయిన ఏసు దినమందు మీరును నా ఆత్మయు మన ప్రవైన ఏసు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానికి అప్పగింపవాలను అరీ కష్టమైన వాక్యం చాలా కఠినమైన వాక్యం ఇది బైబిల్ అంతట్లో ఎందుకంటే రెండు అధికారాలు నీకున్నాయంటాడు పరిశుదాత్మ అభిషేకం పొంది పరిచర్యలు ఉన్న వాడికి రెండు అధికారాలు ఉంటాయంట ఒకటి ఏంటంటే ముందే నువ్వు వారికి తీర్పు తీరుస్తామంట తర్వాత నువ్వు సైతానికి అప్పగిస్తామంట మనుషులను కష్టంగా చెప్పడం ఈ వాక్యం చెప్పినవి ఉన్నాయి తెలుసు నువ్వు సైతానికి అప్పగించచ్చు మనుషులని మనం చెయ్యమనుకో కానీ ఇటువంటివి వాడు బహు భయంకరమైన పాపం కదా వాడు చేస్తున్నాడు అంత బాహటంగా దేవుని శోధించడం అంటే ఏం చేసుకుంటూ నేను ఇతనే జీవిస్తా అనడం శోధించడం అంటే ఇంకొంతకాలం కిందట మీకు ఒక ఒక యవనస్తురాలు కాలేజ్లో టాపర్ గోలిస్ట్ ఆయన్ని క్లాస్ లో ఒక టీచర్ క్లాస్ తీసుకుంటుంటే మరి క్రైస్తవరాలు ఈ అమ్మాయి ఆ టీచర్ మీద జోక్స్ వేస్తూ అందరూ నవ్వుకుంటారు అంటే ఈ అమ్మాయి జోక్స్ చేశానంట ఆ టీచర్ క్లాస్ తీసుకుంటుంటే ఆ టీచర్ మీద ఏదో జోక్స్ స్టార్ట్ చేస్తే తక్కిన వాళ్ళు పక్కన కూర్చొని ఉందని నవ్వుటంట ఆ టీచర్ పేరే ఆయనకున్న కుక్క కూడా అదే పేరు ఉందంట అంటే ఎంతగా తెగించిందనే చూడండి అని ఆ పేరుతోని జోక్ వేసుకుంటున్నారు వాళ్ళు అంటే ఒక టీచర్ని కుక్కతో పోలుస్తుంది జోక్స్ వేసుకుంటా ఆ కుక్కతో ఆడుకుంటుంది ఇంట్లో మంచం మీద కుక్క తన చెంపాన్ని ఆకింది అంతే అలా కాటు పడిందో రక్తం కానీ లాలా జలము ఆమె శరీరంలోకి ఎట్లా ప్రవేశించిందో దేవునికి తెలియాలి ఇవ్వడం తెలియదు డాక్టర్ కూడా తెలియదు కరుస్తే తెలుస్తుంది కదా కరిస్తే పుండ్ కావడము యాంటీ రేబీస్ ఇంజక్షన్ తీసుకోవడం జరుగుతుంది కానీ కానీ మొత్తం కదా అని పడుతుంది అంతే ట్వంటీ అవర్స్ లోనే అమ్మాయికి అది పిచ్చి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వేస్తే అట్లనే ఆర్సీ చచ్చిపోయింది ఇందు ఎందుకు చెప్తున్నాడంటే క్రైస్తవులలోనే ఇట్లాంటి గుణగణాలు ఉంటాయి అనిలు సవాల్ చేసేదంటే నేను ఎప్పుడో ఒకటే చెప్తాను ఎందుకంటే యోన గురించిన వాక్యంగా మనం చూసినాం గతంలో అనిలకి కుడి ఎడమలు ఎరగని ప్రజలని దేవుడు అంటున్నాడు మన తండ్రి యోన ని పట్టినస్తులు కుడి ఎడమలు ఎరగని ప్రజలు అంటే వారికి ఏం తెలియదు ఏది తప్పు ఏది ఒప్పు తెలియదు వాళ్ళని నేను కనీనా అంటాడు నవమాసాలు మోసి కనీనా అంటాడు దేవుడు అన్ని దేశాన్ని బట్టి అశుర దేశాన్ని బట్టి మాట్లాడుతున్నాడు రాత్రి పుట్టి తెల్లవారికి ఎండిపోయిన ఈ స్వరచర్ని బట్టి నువ్వు ఇంత దుఃఖపడడం న్యాయం అంటున్నావు కదా మళ్ళీ నేను నవమాసాలు మోసి ఇన్ని లక్షల మంది యాభై యాభై వేలు అనుకుంటా ఇనివే పట్టిన వస్తుంది యాభై వేల ప్రజలు యాభై వేల మందిని నేను కన్నాను మళ్ళీ వాళ్ళు నశించబడం నాకు ఇష్టమా అంటాడు కాబట్టి అనిలు కూడి చేయడం ఎరగని ప్రజలు అందుకే మనకి ఏ విధంగా ప్రీచ్ అనిలకి వ్యతిరేకంగా ఎప్పుడు చెప్పాం మనం వాక్యం ఏ రోజు చెప్పాం అనిల గురించి వాళ్ళు ఎంత కష్టపెట్టినా క్రైస్తవులకి వాళ్ళ గురించి మనం నెగిటివ్గా మాట్లాడాలి వీరేం చేర్చినారు వీరు ఎరగడానికి ఎందుకన ప్రభు అనిల గురించే కదా ప్రభుత్వా అటువంటి నడిపింపలు నేను తీసుకొస్తా కాబట్టి ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటంటే కొన్నిసార్లు బాధకరమే చెప్పడానికి కానీ చెప్పక తప్పదు మన దగ్గర కంపల్సరీ దేవుడు కేసెస్ అని నడిపిస్తాడు ఇటువంటి కేసెస్ ఏం చేస్తావు బ్రదర్ సిస్టర్స్ మీరు రేతు నోట్లకెళ్ళి ఒక మాట వస్తే భారపర్తలు అయితే చనిపోయినారు ఆయన జీవితాంతం అతనికి వెంటాడింది ఆ బాధ అలా అనవసరంగా దాని పేరు అడిగిందని నేను చూపించినా కూడా ఎలిషాకు సంబంధించిన బోధలో అనవసరంగా ఆ పిల్లల్ని ఎలుగుబాట్లను చేసి పడేసాడు ఆయన అది ఎంటాడింది ఆయన ఆ బాధ చనిపోయేంత మనం ఎట్టి పరిస్థితుల్లో వారికి దృష్టాంతాలుగా జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొని ప్రవ్వ ఏం చేయాలి నా క్లిటీ ప్రభావం నేను చేస్తా చెప్తున్నాడు నిరహస గదిలోనికి పోయి ప్రార్థన చే ఎంతసేపు చేస్తూ ఆశ ఉంటుంది స్టార్టింగ్ లో వన్ డే టూ డేస్ చేస్తాం దాని తర్వాత పోతుంది ఇంతమంది ఇప్పుడు గత ఎయిట్ మంత్స్ నుంచి నేను చెప్తున్నాను ఎయిట్ మంత్స్ నుంచి మినిమం వన్ అవర్ మార్నింగ్ మినిమం వన్ అవర్ ఈవినింగ్ ప్రార్థన చేయాలి సేవలు ఉండేవాళ్ళు నువ్వు ఆర్డినరీ సేవ లే సేవలో లేని విశ్వాసవైతే వారానికి మూడు వారాలు తీసుకుంటే చాలు మూడు గంటలు తీసుకుంటే చాలు ప్రార్థన కానీ నువ్వు సేవ పరిచయలో ఉంటే మటుకు కంపల్సరీ డైలీ వన్ అవర్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ చేయాలా అట్లా వీక్లీ సిక్స్ అవర్స్ చేయాల కనీసం లేకపోతే వాడు ఎక్కడ కొడతడో నీకు తెలియదు ఏ రోగంతా కొడతాడో నీకు తెలియదు ఇంకటి నువ్వు పోయి సేవలో వాణి అనుచరులు అందరినీ మనుషుల నుంచి వాళ్ళందరూ వచ్చి నీ మీద బాగా పట్టుకున్నారు మొత్తం నరకం అంతా వచ్చిన మీద పడితే ఎట్లంటే మొన్న ఆత్మలన్నీ వచ్చి పడితే అవి కష్టంగా పడుతుంది ఇంటికి పోయి కంపల్సరీ నువ్వు నిద్రలో ముందు కనీసం గడిచే ప్రార్థనలోకి వచ్చకపోతే ఫినిష్ పని ఇంకోగా ఎందుకు వస్తుంది నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు నేను ఫస్టర్ స్కి కాబట్టి ఆయన ఐదో వర్షాలు ఏమంటాడు ఐదు ఐదు నా ఆత్మయు మన ప్రభు ఏస క్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు అప్పగింపవలేను చాలా కష్టం ఇది పాటించడం నాకు తెలుసు ఎవరు పాటించలేదు ఈ వాక్యం పాటించాలంటే నువ్వెంత క్రీస్తుకు మాదిరిగా జీవించడాలా ఒక మీద తీర్పు తీర్చాలంటే నీకెంత పరిశుద్ధత ఉండాలా ఆ రాజరికం ఉండాలా అంటే నువ్వు పర్లోక రాజ్యంలో పోయి ప్రభుత్వ పాటు కూర్చొని సంభాషించిండాలా కదా ఇవన్నీ విషయాలు కార్డ్లు చూసుకోండి పరిశుద్ధన భవి తండ్రి మీకు వదనాలు నైనా ప్రభావ ఎంతో కాలం నుంచి మాకు మీరు రిలీజ్ లేకుండే ప్రభావ ఇది మీకు ఎంతో వదనాలు ప్రభావ నాకు చావు దెబ్బ మతపరమైన జీవితానికి తగులుతుందని మీరు మాకు చూపించినారు ఎన్నో సంవత్సరాల నుంచి కొత్తగా వినిది కాదు ప్రభుత్వం గొప్పజన సమూహం అందరూ హాతసాక్షులై లెక్కకు మించిన వారి మహా శ్రమల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు రక్తంలో అప్పుడు ఉత్తుక్కుంటారు అంతకుముందు ఉతుక్కొని ప్రభుత్వం మహాశ్రమల కాలంలో వారి ప్రాణాలకి మీకు అప్పగించిన నేను వారి జీవిత నుంచి విడుదల పొందిన నశించిపోయి వారి ఆత్మలు కాపాడబడ్డాయి ప్రభుత్వం సైతానికి మీరే అప్పగించండి అని ఎన్నో వాక్యాలు తీసిన మీరే చూపా పాత నిబంధన కాలంలో కూడా శత్రువులకు అప్పగించారు ఈశ్వలు పాపం చేస్తే క్రొత్త కృత నిబంధన కూడా అదే చూపిస్తాయి ఆత్మీయ శత్రువు అయినా సైతానికి అప్పగించారు పౌలు దాన్ని విశదీకరించండి ఒక భయంకరమైన కోపంలో జీవిస్తుంది మొదట జీవితం మీద సంప్రదించుకుంటుంది నాకేం కాదు నేను అమాంతంగా ఎత్తబడతాను లేని ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్నారు నేను ఉపగ్రహం వస్తే అమాంతంగా ఎత్తబడుతున్నాను అనుకుంటున్నాను కానీ ఉపగ్రహంలోనే వాళ్ళు చిక్కబడతారు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేదు బావ బవ్వా ఇవి మాకు మీరు చూపిస్తున్నారు కాబట్టి మేము వీటిని గ్రహించి బహు భయంతో వణుకతో జీవించగానే సేపడండి పార్టీ టైం పరిశుద్ధంగా మీ సల్లోనే సమ గడిపెట్టయి మాకు తయారు చేయండి నేను ఇంకెంగా ప్రభావ వీటిని మేము అనేట్లో చూపించాల అది ఆలస్యం అయిపోతుంది మాకు కొద్దిగానే సమయం వాడు ఆతరపడిపోబ కాబట్టి గొప్ప జనం అందరూ హెత్త సాక్షులై ఆయన జావు దెబ్బ తగిలి చివరికి మరి ఆత్మలు కాపాడబడి మీ సరేదికి మీరు చూపిస్తున్నారు నేను ఈ విషయాలు మేము త్వరగా మనుషులకు జీవితం నుంచి వారిని బయటికి తీసుకొని రావాలా అటువంటి సేవా పరిచయం మనం అనిపించండి వెంటనే వారి జీవితంలో ఆసనం తీసుకుంటండి నిర్లక్ష్యమైన జీవితమే పాపం వాక్యం సెలవిస్తుంది కాబట్టి మేము నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభావ మీ జ్ఞానం అందుకు వరిదెలుతూ ఈ జ్ఞానం మేము చూపించాలా ప్రభావ అటువంటి పరిచయంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రారంభించిన నామ తండ్రి మా అమ్మేన్ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడండి వాళ్ళకేన్ అందరికీ ప్రైజు బట్లా praise, praise lord the blessed sisters praise, praise the lord little children welcome intervention have it praise lord andar ki brothers and sisters praise the lord, lord. lord andar ki praise lord andar ki praise lord